ఎండా ఎండా ఎక్కడ నుండి వస్తున్నావు పొద్దు నుండి పొద్దు నుండి వస్తున్నాను వాన వాన ఎక్కడ నుండి వస్తున్నావు మబ్బు నుండి మోడం నుండి వస్తున్నాను గాలి గాలి ఎక్కడ నుండి వస్తున్నావు నేలానింగి నడుము నుండి వస్తున్నాను